తనయుడు కాడు దానవ భర్తకు వీడు దైత్య చందనవనమందు కంటక యుత క్షితి జాతము భంగి పుట్టినాడు అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి సేయుచుండు దండనమునగాని శిక్షలకుడాయడు పట్టుడు కొట్టుడు ధతిన్